బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్లాడ్ మనం ప్రైజ్ స్టార్ట్ చేసుకుందాము ఈ రోజు స్కైప ఆరాధన జాయిన్ అయినా మీ అందరికీ మన ప్రభు అయిన పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మనం ప్రార్థంతో ఈ మీటింగ్ ఆరంభించుకుందాము మన మధ్యలో ఉన్న మనోజ్ బ్రదర్ మనకి స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు క్యాత్ర మీరు స్టార్టింగ్ ప్రేయర్ చేయండి అక్క ప్రైజ్ బ్రదర్ సిస్టర్స్ కి ఈరోజు ప్రార్థుకుందాము కళ్ళు స్తోత్రం నైనా పరిషత్డ మైమోన్నతుడ సరశక్తి మంతుడా జీవంగల తండ్రి నీకు వందనములు స్తోత్రంలో చెల్లిసినాం నాయన ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకే కోట్లాది వందనాలు లెక్కలని స్తోత్రం చెల్లిస్తున్నాం అయినా పొద్దున్న నుంచి రాత్రి వరకు మమ్మల్ని ఎంతోగానో కాచే కాపాడి భద్రపరిచి సజీలు కల పెట్టిన తండ్రి నీకు కోట్లాది వందనాల స్వత్రంలో ఆయన ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనంలోనైనా మరి రానే బిడ్డ తొందరగా నడిపించండి ధన్యత ఎంత మందికి లేదో ప్రభా వాళ్ళందరికీ తెలియచేయండి ప్రభావ వాళ్ళకు సువార్థ అంతట శక్తి దైత ప్రభావ తండ్రి నీకు వందనాలు ఏసు కృష్ణ నామన్న పతక ఇక్కడికి రావాలా ప్రభా ఈ ఆరాధన కోసం సహాయపడని వాళ్ళ కుటుంబీకులున్న బంధకాలు కట్టడాన్ని విరగొట్టండి ప్రభా సమాధానం దయచేయండి తండ్రి ఎస్ఐయా నీకు వందనాలు ప్రభా మరి ప్రతొక్క బిడ్డ కుటుంబం అంతా విడుదల పొందాలి మరి కుటుంబాలు మారి మారకుండా కుటుంబాలు సంపూర్ణంగా మారు రక్షణకి నడిపింపబడును కాక గొప్ప విజయాన్ని దయచేయండి తండ్రి ఎస్ఐయా నీకు స్తోత్రంలో చెల్లిసినైనా వచ్చిన పతొక్క బిడ్డని దీవించండి ఆశీర్వదించండి బలపరచండి తండ్రి ఎస్సయా నీకే స్తోత్రంలో అయినా పతొక్క బిడ్డ ఎసుప్రభ నీ సన్నిధిలో కూచుట శక్తి దయచేయండి నీ సన్నిధిలో గడిపే శక్తి ఇచ్చిన ఈ యోగ్యతను బట్టి నీకు కోట్లాది వందనాలు ప్రభావ తండ్రి ఇద్దరు ముగ్గురున నామం ఉంటే అక్కడ ఉంటారు మా మద్దరిన తండ్రినికి కోట్లాది వందనాలు ప్రభావ తండ్రి పాటల ధర విని మై మీరు మాతో మాట్లాడండి ప్రభావ ఎసు ప్రభా వాక్యాసారంగా మేము జీవించాలా ప్రభా తండ్రి వాక్యం ప్రకటించడమే కాదు ప్రభ దాని తగ్గట్టుగా మేము నడవాలా ప్రభ నీ మార్గం నాచ శక్తి మాకు దయచేయండి జ్ఞానం దయచేయండి ఏ విధంగా నడుచుకోవాలో మాకు తెలియచేయండి తండ్రి మీరు మాట్లాడండి ప్రభ నీ స్వరం చేత మీరు మాతో మాట్లాడండి మా హృదయాలను ఇంకా సరిచేయండి తండ్రి నీ పరశుద్ధాత్మచేత మమ్మల్ని ఇంకా అభిషేకించండి తండ్రి ఎటువంటి మాలో పాపమున్న తొలగించి పరశుతపరిచి రాకడకు మేమందరూ సిద్ధపడాలి అనేక మంది సిద్ధంగా తయారు చేయాలా దేవా మేము సిద్ధంగా ఉంటేనే అనేక మందిని ఎసుప్రమని సంతి వస్తాం నాయన మాలో టువంటి యసుప్రభ పాపము లోపం ఉండడానికి వీలేదు ప్రభా ఈ వాక్యం సరిగ్గా జీవించాలా ప్రతిదిన మీరు వాక్య మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభా ఆ వాక్యంలో యశుప్రభ సరి చేసుకోవాలా తండ్రి నీకు వందనాలు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన ఈ రాత్రి కాలంలో ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకు వందనాలు ప్రభా ఎంతమంది యేసు రాలేదు ప్రభా ఆ బిడ్డలంతా సేవలో వాడబడుతుంది నీ అభిషేకించండి ఇంకా సేవలో బహుబలంగా మీరు వాడుకోండి వచ్చిన ప్రతి ఒక్క దీవించండి ఆశీర్వదం కుటుంబాలంతా ఆశీర్వాదాలు పొంది నీ సాక్షిగా జీవించాలా ప్రభా రాకడ ప్రభా ఇంకా నీ బలము శక్తి పొందుకొని సాక్షిగా నిలబెట్టుకొని ప్రతి ఒక్క మైమా నీకే కలుగునుగాక ఏ సుకృష్ణం నడివి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెన్ థ్యాంక్ యూ సిస్టర్ ప్రేజ్లాడ్ ప్రేజ్లాడ్ అక్క థ్యాంక్ యూ అక్కమాను ఇంటిలో అభిషేకం చేసింది ఆ భోజన పంక్తిలో సీమాను ఇంటిలో అభిషేకం చేసింది ఎత్తరుతో ఏ సయ్యను కన్నీటితో పాదాలు కడిగింది కళాకూరలతో పాదాలు తుడిచింది కన్నీటితో పాదాలు కడిగింది తలా కురులతో పాదాలు తుడిచింది సువాసనా సువాసన కింద సువాసన ఆరాధన ఆరాధన ఆత్మీయ ఆరాధన సువాసన అసువాసన కింద సువాసన ఆరాధన ఆరాధన ఆరాధన ఆ భోజన పట్టిలో తిమతిలో అభిషేకం చేసిందితో జుంటి తేని దారల కన్నా మధురమైన నీ వాక్యం ఆ వాక్యమే నడిపించును జుంటి తేని దారల కన్నా మధురమైన నీ వాక్యం ఆ వాక్యమే నడిపించును హల్లే ఆరాధన ఆరాధన halleluya hallelujah, oh, hallelujah aradana aradana athi aradana abhojana ah, panktilasi mohu kilo abhishekam chesindi yattarato saiyanusehkalana singini vakyam danielu prarthanaku vijayamudichindi ni vakyam simhalana, simhalana. simhalana. simhalana. simhalana. sing nei vaakyam danielu prarthanaku vijaya boorchindini vaakyam hallelujah hallelule aa hallelujah aradhana aradhana aatmika aradhana hallelujah hallelujah aa hallelujah aradhana aradhana aatmika aradhana abhojana pankthilu seema lo ettilo అభిషేకం చేసింది ఎబ్బేజు ప్రార్థనకు విజయమునిచ్చింది నీ వాక్యం ఎస్తేరు ప్రార్థనకు విజయమునిచ్చింది నీ వాక్యం ఎబ్బేజు ప్రార్థనకు విజయంనిచ్చింది వాక్యం ఎస్తేరు ప్రార్థనకు విజయమునిచ్చింది నీ వాక్యం లేదనా आराधना हल्लेलुया हल्लेलुया आराधना आराधना भक्ति आराधना आ भोजन पंक्ति सीमानोए तिलम अभिषेकं चेसिन्ति तरतोयै सई कन्तिदितो पादा लेखडिन्ति कला करलत ओ पादालु तुडिचिन्ति కన్నీటితో పాదాలు కడిగింది తలాకురులతో పాదాలు తుడిచింది సువాసన సువాసన ఇల్లంత సువాసన ఆరాధనా ఆరాధనా ఆరాధన సువాసనా సువాసన ఇల్లంత సువాసన ఆరాధనా ఆరాధన ఆత్మీయ ప్రైజ్ సార్ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ మన మధ్యలో ఉన్న రూఫస్ బ్రదర్ మనకు వాక్యాన్ని అందిస్తారు ప్రైజ్ లాదర్ మీరు వాక్యంలో చిన్న ప్రార్థం పరిశుద్ధుడా ప్రేమ తండ్రి దేవాని పాదం కొందనాలు స్తోత్రం నయనేసే ప్రభా ఇంత మంచి దినం మాకు అనుగ్రహించినందుకు మీరు కొందనాలు రాచే ప్రభా వాళ్ళ కుటుంబం శాంతిని సంబంధం దయించామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి పొద్దున్న నుంచి ప్రభాడకు నాయన వేసే ప్రభా ప్రతి విషయంలో మాకు తోడై ఉన్నందుకు నీకు వంద కృతజ్ఞతలు సుతులు స్తోత్రం తండ్రి ప్రభా నేనేసే ప్రభా దీనములు చాలా చెడ్డగా ఉన్నాయి కదా ప్రభా సమయము నేనేసే ప్రభా ఉపయోగించుకోమని చెప్పారు తండ్రి నేను వేసే ప్రీ వాక్యం సెలవిస్తున్నా తండ్రి ప్రభా అదేవిధంగా ప్రభా రోజు మేము ఈ డైలీ పీరియడ్స్ లో నాయన వేసే ప్రభాన్ని ఆహారాన్ని తింటూ భయం నీకు వందనాలు తండ్రి ప్రభా నీకు వంద నాలుగు స్తోత్రం తండ్రి నేనేసే ప్రభా మరి ప్రభా నేనే ఆన్లైన్ ప్రేలో ప్రతి ఒక్క బిడ్డ కొరకు నీకు వందనాలు ప్రభా వాళ్ళు ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నారు తండ్రి ప్రభా ప్రభా నేనే ప్రభా తెలుసుకొని ఇతరులకు మేము చెప్పేదిరిగా మాదిరిగా మమ్మ తీర్చిదిద్దినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా ఏసానికి ఎంతో వందనాలు ప్రభా వాక్యం చెప్పబోతుందిగా ప్రభా అందరు చెవుకి విని నేను వేసే ప్రభా అందరు నేర్చుకుని ఇతరులకు పంచి సాయం తెచ్చమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా నీ ప్రేమను నీ కృపను మా మధ్యలో నించమని ఏసుక్రీస్తు నమ్మములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రభు పేరటందరికీ వందనములు ఈరోజు నేను చెప్పబోయే వాక్యము ఐజయా థర్టీ త్రీ చాప్టర్ టెన్ టు సిక్స్టీన్ వర్సెస్ ఎరిమియా గ్రంథం నుంచి ముప్పై మూడో అధ్యాయము పది నుంచి పదహారు వరకు మనం చూసుకుందాం ఈరోజు నేను ఎంచుకున్న అంశం ఏంటంటే గాడ్స్ జడ్జిమెంట్ ఆఫ్ ది వరల్డ్ దేవుడు తన జడ్జిమెంట్ ఏ విధంగా తీర్చబోతున్నాడో లేదంటే Future Warnings and Promises, God's Judgment of the World, or Future Warnings and Promises. We will choose the truth of the are, the the Now, this, and we will choose the truth of the world. Now, we have to choose the truth of Isaiah's three things that we have to choose the truth of the world. Now, we have to choose the truth of the world. Because, punishment of the nations, or God's Judgments of the World, లేకుంటే వార్నింగ్స్ అండ్ ప్రామిసెస్ ఈ విధంగా ఈ బుక్ మొత్తము ఈ ఐజ గ్రంథం మొత్తము దీని మీద ఆధారపడిందనమాట ఎందుకంటే దినదినము మనకు ఈ అంటే ఈ లోకం ఎంత ఎట్లా ఉందో మనకు తెలిసిపోతుంది మన చుట్టూ మొత్తం ప్రమాదమే ఆ ప్రమాదం నుంచి కాపాడుకోనికి దేవుడు ఈ వాక్యంను బట్టి మనకు అర్థమవుతుందన్నమాట నువ్వైనా నేనైనా నీ శత్రుకైనా నేను తాకడానికి కూడా ఇబ్బంది ఇబ్బంది పడేలాగా దేవుడు ఈ వాక్యాన్ని మనకి ఇచ్చిందనమాట అయితే ఈ వాక్యంలో మనం ముఖ్యంగా అంశం చూసుకున్నట్టయితే చూడండి దేవునికి దేవునికి మించి ఏది లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదో సాధించాలో ఏదో చేసుకోవాలో ఆర్టిఫిషియల్ వాళ్ళ సొంత జ్ఞానముతో ప్రకృతి విరుద్ధమైన పనులు ఈ విధంగా చేసుకోబోతున్నారనమాట వాళ్ళకు ఏ విధమైన శిక్ష ప్లస్ మనకు అన్ని తెలిసి కూడా మనం పాటించకపోతే ఏ విధమైన శిక్ష ఇవి ఈ వాక్యం మొత్తము మనము దినదినము చూసుకునేటి అంశాలు మన చుట్టూ ఉండే సరౌండింగ్స్ జరిగేటి జరిగే ఆ మధ్యలో ఉన్న అంశంతో ఈ వాక్యం నడుస్తుంది అనమాట అధ్యాయం చూసుకుందాము అయితే పదవి వచ్చిన చూడండి ద లార్డ్ సేర్స్ టు ద నేషన్స్ నౌ ఐ విల్ యాక్ట్ ఐ విల్ షో హౌ పవర్ఫుల్ ఐ ఆమ్ అయితే చూడండి దేవునికి విరుద్ధమైన పనులు చేస్తే దేవునికి ఎంత కోపము అందరికీ తెలిసినవడం దేవుని ఉగ్రత ఎంత ఎట్లా ఉంటుందో అందరికీ తెలిసిందే కాబట్టి మనకు తెలిసిన కొన్ని దేశాలు ఈ మధ్య కాలంలో యుద్ధాలు బాగా జరుగుతున్నాయి ఒక దేశం మీద ఇంకొక దేశము కొట్లాడుకుంటున్నారు మీకంటే మేము గొప్ప మాకంటే నువ్వు గొప్పనా అనే అంశం మీద ఇక్కడ మొత్తం వాళ్ళు చర్చించుకుంటున్నారు అనమాట అయితే దేవునికి విరుద్ధమైన చేసే పనులు అంటే దేవుడు సృష్టించింది వదిలేసుకొని వాళ్ళ సొంత జ్ఞానంతో వాళ్ళు చేసుకుంటున్నమాట కాబట్టి దేవుడు ఏ విధంగా వాళ్ళకి ఏ విధమైన చేస్తుంట అంటే చూడండి నేను ఒకవేళ నా ఉగ్రతను మీరు తట్టుకోలే అంటే తట్టుకోగలరా అయితే దేవునికి విరుద్ధమైన పనులు ప్రకృతి విరుధమైన పనులు ఒక దేశం మీద ఇంకో దేశం ఆర్టిఫిషియల్స్ ఫుడ్ ఆర్టిఫిషియల్ సన్లైట్ ఆర్టిఫిషియల్ అన్ని అంటే వాళ్ళ సొంత జ్ఞానముతో ఏది ఉపయోగించుకోవాలో అది ఉపయోగించుకోవాలో అతి మించి అతి తెలివితో మానవుడు పాడి చేసుకుంటుండే ఈ ప్రకృతిని అయితే దేవుడు ఏమని నీ దగ్గరకు వచ్చిన ఎనిమీస్ కూడా శత్రువులు కూడా భయ ఎందుకంటే ఈ వాక్యం మనకి ఏం సెలవుస్తుందంటే దేవుని యొక్క మాట విని నువ్వు నడుచుకున్నట్లయితే నీకు ఏది రావాలో అది వస్తుంది ఏది రావద్దు అది రాదు నీ దగ్గరికి అంతా మన మన చేలోనూ ఉంది మంచైనా చెడైనా దేవుని యొక్క మాట విని నడుచుకున్నట్టయితే అంత మన శైల్లోనూ ఉంది కాబట్టి మనం ఆలోచించిన విషయం ఏంటంటే ప్రకృతిలో మార్పులు మనం పీల్చుకునే గాలి ఒకప్పుడు లేదు మనం చూసే సీజనల్స్ కాలాల పాటు ఋతుల పాటు ఏ విధమైనా చూడండి అన్ని ఆర్టిఫిషియల్సే ఎప్పుడు ఏ టైంకి ఏది చేయాలో అది చేయట్లేడు ఆశతో ఏది కావాలో ప్రతి మానవుడు ఆ విధంగా తయారై మానవుడు అంటే ఈ లోకానికి సంబంధించిన మన మనము అంత చూడండి ఎక్సోడస్ ట్వంటీ త్రీ ట్వంటీ టూ ఇఫ్ యూ లిజన్ కేర్ఫుల్లీ టు వాట్ ఈ సేస్ డూ ఆల్ దట్ ఐ సే ఐ విల్ బీ ఎనిమీ టు యువర్ ఎనిమీస్ అండ్ ఐ విల్ అపోజ్ దోజు అపోజ్ యూ చూడండి ఎంత మంచి వాక్యం మనకి ఇచ్చింది ఈ వాక్యము మనం చదువుతుంది మనం చెప్పబడుతుంది ప్రేరేపించిన రాసి ప్రేరేపించి పరిశుద్ధాత్మ చేత రాయబడిన వాక్యాలి దేవుని యొక్క వాక్యం మేము సెలవిస్తుందంటే నేను చెప్పినట్టు నువ్వు దాన్ని నడుచుకొని నువ్వు దాని దాని ప్రకారం నడుచుకున్నట్టయితే ఐ విల్ బీర్ ఎనిమీ టు యువర్ ఎనిమీ నీకైతే శత్రువులు అయితే ఉన్నారో శత్రుగా వాళ్ళ శత్రుగా ఉంటాడంట ఎందుకంటే చూడండి నీ చుట్టూ ప్రమాదం ఉన్నప్పుడు మనము ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలి ఏది మంచో చెడో మనకు తెలుసు కాబట్టి శత్రు ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు మానవుడికి ఆశ ఎక్కువ కొంతమందికి వీక్నెసెస్ ఉంటాయంటారు కదా ఆ వీక్నెస్ మీద దెబ్బ కొడతారు ఆ వీక్నెస్ మీద దెబ్బ కొట్టిననుకో మనం ఇంక ఇవ్వడానికి చాలా రోజులు టైం పడుతుంది కోల్ కోలుకోవడానికి చాలా టైం పడుతుంది మంచి చేయాలంటే ఎంతో ఆలోచిస్తుంటాం చెడు చేయడానికి నిమిషం పట్టదు తొంభై మంచి పనులు చేసి ఒక చెడు పని చేస్తే తొంభై తొమ్మిది మంది మర్చిపోయే ఒక చెడు పనే చూస్తారు ఈ లోకం అలా నేర్చుకుంది ఈ లోకం ఇఫ్ యుజన్ కేర్ఫుల్లీ దేవునికి మనం ఏ విధంగా ఉంటామో మనం నేర్చుకున్న విదానం బట్టి దేవుడు చెప్పిన మాట విని మనం నేర్చుకుని వెళ్తాం అయితే గాడ్ జడ్జ్మెంట్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ ఫ్యూచర్ వార్నింగ్స్ అండ్ ప్రామిసెస్ ఉండగా ఇది మనకు ప్రామిస్ ఇస్తున్నాడు దేవుడు చూడండి నీ శత్రువులకు కూడా దేవుడు శత్రువు అవుతాడు ఎట్లా అవుతాడు చెప్పండి ఏ విధంగా అవుతాడు అంటే నేను ప్రతిరోజు హింసించి నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళు మారుతారు డెఫినెట్గా ఈ భయంకరమైన రోజులలో ఏమవుతుందంటే నేను ఎగతాళి చేస్తుంటారు అయ్యో వీరు దేవుని బిడ్డ ప్రభు బిడ్డ అని మాటలు మనం వింటుంటాం కదా మనని అంటుంటే దేవుడు కూడా దేవుని దేవుని కూడా అవమానమే మనం ఏమన్నా మనం చేసిన తప్పు దేవుని కూడా అవమానమే కాబట్టి లెవెన్త్ లెవెన్త్ వచ్చినాం చూసుకుందాం పదో వచ్చిన మీకు అయితే చూడండి యూ మేక్ వర్త్లెస్ ప్లాన్స్ అండ్ ఎవ్రీథింగ్ యూ డూ ఈజ్ యూజ్లెస్ అంటే దేవుడు జడ్జిమెంట్ ఏ విధంగా చేస్తుంటే మనం చేసినట్టు కదా ఈ వరల్డ్ లో ప్రజలు ఉంటున్నారు కాబట్టి మనం చేసుకున్న వర్త్లెస్ ప్లాన్స్ వల్ల ఎవ్రీథింగ్ యూ సీజ్ యూ డూ ఈజ్ యూజ్లెస్ అయితే మనం ఏ విధంగా ప్లాన్ చేసుకుంటామో ఈ లోకాని కోసము సంపాదన ఆ ఇతరులను మోసం చేస్తూ ఈ విధమైన ప్లాన్ చేసుకుంటాం బిజినెస్ బిజినెస్ కోసము ఈ ప్లాన్స్ అన్నీ ఏ ఏ పార్టీకి పనికిరావు వేస్ట్ అనమాట అదే నువ్వు చేసే పని దేవునిలో దేవునికి ఇంపార్టెన్స్ ఇస్తూ దేవుని అన్న వాయిస్ వినిపించట్లేదన్నా ఇప్పుడు సిస్టర్ వినిపిస్తుందన్నా అయితే చూడండి మనం లెవెన్త్ వచ్చిన మాట్కున్నాం ఐజియా ముప్పై మూడు లెవెన్త్ కోసం మనము ధ్యానించుకుంటున్నాం యూ మేక్ వర్త్లెస్ ప్లాన్స్ అండ్ ఎవ్రీథింగ్ యూ డూ ఈజ్ యూజ్లెస్ అంటే మనం ఏ పని చేసినా అది ఆలోచన విధంగా కాదు కాబట్టి పనికొచ్చే పనులు lekapothe avi cheyakapothe manake emito my spirit is like a fire that will will destroy you andariki echarika anamata ottamanto deshalu anni deshalaku echarika isunnadu ante nenu etla chesko allo naaku teliyada nenu srushtinchina daani meeru tappudanam pattiste devulu ki endo kopam vastadi chaana kopam vastadi kada andike devudu cheptunadu you will 12th vachanam you will come like a rocks burn to make lime like stones burnt to ashes చూడండి దేవుని ఉగ్రత మనం తట్టుకోలేము దేవుని యొక్క మాట విని మనం నడుచుకున్నట్లయితే మనకు వార్నింగ్స్ అండ్ ప్రామిసెస్ దేవు ప్రామిసెస్ ఇస్తారు దేవుడు అంటే నువ్వు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండకూడదు నీకు నాకు కాక ఇతరులకు కూడా ఇతరులకు కూడా తెలియబడాలి ఎందుకంటే ఈ వాక్యం మనకే కాదు ఇది అందరికీ ఆల్ నేషన్స్ ప్రతి ఒక్కరికి ఈ వాక్యం అందబడాలి వాళ్ళకు మనం చెప్పకపోతే నువ్వు నేను తప్పు చేసిన వారం అవుతాం ఎందుకంటే నాకు తెలిసి నేను నా వృద్ధంలో పెట్టుకున్న వార్ హలో సిస్టర్ నా వాయిస్ వినబడుతుందా వినిపిస్తుందా మనం ఫలించాలంటే దేవుని యొక్క ఆత్మ ఫలాలు దేవుని పరిశుద్ధాత్మ దిన దిన కావాలి మన శరీరానికి ఏ విధంగా మనకు మూడు పుట్టలు మంచిగా తింటున్నాము నీరు తాగుతున్నాము గాలి పిలుచుకుంటున్నాము ఇవన్నీ కావాలి ప్రార్థన బైబుల్ రీడింగ్ పరిశుద్ధాత్మ కావాలి దినదిన పరిశుద్ధాత్మ కావాలి ఈ మూడు లేకపోతే మనం ఏం చేయలేం ఏం నువ్వు నువ్వైనా సరే నేనైనా సరేం చేయలేం దేని యొక్క కృప ప్రేమ లేకపోతే ఏమి చేయలేం కాబట్టి చూడండి పదమూడు వచనం అయితే పన్నెండు వచనం చూడండి యూ విల్ క్రంబుల్ లైక్ రాక్స్ బాండ్ టు మేక్ లైమ్ లైక్ థ్రాన్స్ బాండ్ టు యాష్ పదమూడు వచనం లెట్ ఎవ్రీ నియర్ అండ్ ఫార్ ఇయర్ వాట్ ఐ హ్యావ్ డన్ అండ్ ఎక్నాలజీ మై పావా నేనేమైతే చేసిన ఇంత ఇంతవరకు నేనేమైతే మీకు అప్పగించిన ఇంతవరకు అది గుర్తు తెచ్చుకోండి ఎక్నాలజీ అంటే మనము దానికి బదులు ఇవ్వడం నేనేమి ఇంతవరకు మీకు ఏం చేసినాను నేనేం చేయలేదని ఇంతవరకు అవి గుర్తు తెచ్చుకోండి కాబట్టి నా పవర్ ఎక్నాలజీ మై పవర్ అంటే దేవుడి యొక్క శక్తిని గ్రైండ్ గ్రైండ్ చేయండి నువ్వు చేసే మనం చేసే తప్పు వల్ల ఇతరులు చేసే తప్పడం వల్ల ఇప్పుడు వారు తప్పు చేస్తుంటే మనం చెప్పడం వరకు తప్పు చేసేది మనం చెప్పకపోవడం వల్లనే వాళ్ళు తప్పు చేస్తున్నారు అదొకవేళ మనం దేవుని సువార్థ అందబడి ఇతరులకు వాళ్ళతో తప్పు అనేది తప్పు బాబు అంటే వాళ్ళు చేయరు సువార్థ అనేది మనలో పెట్టుకుంటే ఎంతవరకు న్యాయం ఈ సువార్థ అందరికీ కనబడాలి సువార్త గాస్ బైబుల్ గాస్పుల్ అనేది అందరికి అన అందబడాలి దేవుడు ఇటు అటు తిరిగి ఉపమాన రీతిగా చెప్పింది అన్ని వాక్యాలు మనం ఉపమాన రీతిగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి ఎన్నో ప్రశ్నలు వస్తుంటాయి కానీ మనం జాగ్రత్తగా ఉండాలి ఎవరు ఏదో అన్నారు కోసం ఇట్లా ఎవరు ఏదో చెప్పారో కోసం మనం ఎప్పుడు మనం డిసప్పాయింటెడ్ కావద్దు ఈ బైబుల్ ఆధారం బైబుల్ నుంచి అన్ని స్టార్ట్ అయినాయి టెక్నాలజీ కానీ ప్రతి ఒక్కటి బైబుల్ బైబుల్ ద్వారానే స్టార్ట్ అయినాయి అందులో ఉన్న నాలెడ్జ్ నేర్చుకో అందులోన్న నాలెడ్జ్ గ్రహించ గ్రహించగలిగారు అందులో ఉన్న టెక్నాలజీని గ్రహించగలిగారు కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వేది చేసినా నువ్వు ఏది చేయాలనుకున్న ఆజ్ఞలు ఆజ్ఞలు పాటించి చేయాలి మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటారు కదా రూల్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే బియాన్ మనం చేయాలన్నా వద్దా అనేది మనకిచ్చి మనకి పెద్దవాళ్ళు ఇచ్చినారు ఒక కమ్యూనిటీ ఉందనుకోండి ఆ కమ్యూనిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నువ్వు ఇట్లా చేయాలా అట్లా చేయకూడదు ఇది తప్పు అది తప్పు అంటారు కదా ఇట్లనే ఒక గ్రూప్ మెంబర్స్ ఉందనుకో టీ మెంబర్స్ ఉన్నాయి అనుకోండి మనం ఇదే చేయాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞలను తప్పిదమ్ము కానీ తప్పు తప్పుదారిలో మనం పోతే ఏమవుతుందంటే మనకు శిక్ష డెస్ట్రాయ్ దేవుని అగ్ని మనని దయం చేస్తుంది పాపము ఎంతకాలం పాపం ఎంతకాలం నిలవదు అది బయట ఎప్పుడు ఒక్కసారి బయటపడే చీకటి ఆ చికటి. ఎట్లా ఉంటుంది అంటే నేను కమ్ముకొని ఉంటుంది ఎప్పుడు నిన్ను మింగేజమా అని కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి ఏది ఏమైనా సరే దేవుని శక్తిని మనం గ్రహించుకొని నడుచుకోవాలి చుట్టూ ప్రమాదం ఈ సిచ్యువేషన్ లో అయితే చూడండి పద్నాలుగో ఫోర్టీన్త్ వచ్చినాం ఫోర్టీన్త్ వచ్చాం ద సిన్ఫుల్ పీపుల్ ఆఫ్ జియోన్ are trembling with fright they say god's judgments like a fire that burns forever can any one of us survive a fire like that the sinful of zion are trembling with fright they say god's judgment is like a fire that burns forever god's judgments is like a fire devun yokha shakti devun yokha ugrathanu manam tattu kollemu ఎందుకంటే ఈ లోకస్తులు అలా చేసుకున్నారు వాళ్ళకి తెలిసి చేసుకున్నారు కొంతమంది తెలియక చేసుకున్నారు కాబట్టి ఇంకా మనము దేవుని యొక్క ఉగ్రం అంటే దేవుని యొక్క పనిష్మెంట్ నుంచి తప్పించుకోవాలంటే కేవలం ఆయన మాట విని ఒబిడియన్స్గా నడుచుకున్నట్లయితే మనం దేవుని యొక్క పని పనిష్మెంట్ని నీకు ప్రతి ఆత్మీయంగా మనం ఆత్మీయంగా చూసుకున్నట్లయితే నీకు పరిశుద్ధాత్మ నీకు కావాల్సినవి నీకు ఉండాల్సినవి గుణగణాలు ప్రతిదీ అక్కడి నుంచే నేర్చుకుంటున్నాం కదా ఎవరు నువ్వైనా నేనా సరే ఇతరులకైనాకైనా సరే సర్వైవ్ కాలేరు దేవుని విరుద్ధంగా నడుచుకున్నట్లయితే ఎవ్వరు ఇంతవరకు బతకలేరు అంటే బతకలేరు వాళ్ళ ఆత్మీయ జీవం కోల్పోయినట్టే అన్యులం అన్యూలో కదా దేనికి దేవుని తెలియని వాళ్ళని అన్యూలం అంటాం కానీ పూర్తిగా తెలియని సత్యం తెలియని వాళ్ళు దేవు దేవుని కోసం సత్యం తెలియకొనం వాళ్ళు కూడా అన్యులే కాబట్టి ఎన్నో చర్చస్ వస్తాయి ఎన్నో సంఘాలు పుట్టుకొస్తాయి వాటితో మనం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ బోధలతో కానీ వాళ్ళతో మనం జాగ్రత్త అది ఎంతవరకు సత్యమో నువ్వు గ్రహించగల శక్తి నీకు ఉండాలి ఎందుకంటే ఇన్ని ఇన్ని రోజుల నుంచి మనం నేర్చుకున్నాం కాబట్టి ఇన్ని రోజులు మనం అయితే ఏమైతే నేర్చుకున్నామో మనకి ఈజీగా అర్థమవు అర్థమైపోతుంది ఏది మంచో చెడు ఏది సత్యమైన వాక్యమో ఏది అసత్యమో కూడా మనకు తెలిసిపోతుంది నీలో నీలో నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్లయితే నీకు అది ముందే ముందే ఇది తప్పు చేసే విధానం తప్పు బ్రదర్ సిస్టర్ ప్రేమ పూర్వకంగా ఎవరినైనా మనం గెలుచుకోవాలి ఒక రెండు నిమిషాలు అతని కోసం మాట్లాడి దేవుని సువార్త మనం ప్రక్కడ ఇంట్రడక్షన్ ఇచ్చి దేవుని యొక్క ఆ విధంగా మనం పంచుకోవాలి ఫస్ట్ చిన్న చిన్నై తర్వాత వాళ్ళకి కావాల్సిన వాళ్ళు అర్థం చేసుకుంటారు కాబట్టి దేవుని యొక్క పనిష్మెంట్ ఉగ్రతకు వాళ్ళు లోన్ ఒకవేళ నువ్వు చెప్పకపోతే అది నీ తప్పే దేవుని సువార్త నీకు తెలుసు కాబట్టి ఇతరులకు చెప్పకపోతే నీ తప్పే ఆఫీస్లో కూడా వాళ్ళు చెప్తుంటే వాళ్ళు పట్టించుకోరు వాళ్ళని ఏ విధంగా మన మనం ఏ విధంగా వాళ్ళకి చెప్పాలి ఏ విధంగా ఏ మార్గంలో వాళ్ళకి చెప్పాలి ఏ మార్గంలో చెప్పైతే వాళ్ళు వింటరు ఎందుకంటే రాబోయే చాలా చెడ్డగా ఉన్నాయి పనిష్మెంట్ దగ్గరగా ఉంది దేవుని దగ్గరగా ఉంది అందరూ కాపాడబడాలి నీది నాది సిద్ధాంతం ప్రతి ఒక్కరికి సువార్త అందబడాలి సువార్త అందబడాలంటే ఏం ఏం కావాలి దేవుని కోసం తెలుసుకోవాలి సత్యం సత్యమా అసత్యమా కరెక్టా రాగా చీకటి అంటే ఏంటిది వెలుగంటే ఏంటిది ఇవన్నీ వాళ్ళకి తెలియబడాలి అప్పుడే వాళ్ళు బయటికి వస్తారు అక్కడి నుంచి కాబట్టి పదిహేను వచ్చినాం చూడండి ఇఫ్ యూ కెన్ సర్వైవ్ ఇఫ్ యు సే అండ్ డూ వాట్ ఐ వాట్ ఈజ్ రైట్ డోంట్ యూజ్ యువర్ పవర్ టు చీట్ ద పోర్ అండ్ డోంట్ యాక్సెప్ట్ బ్రైబ్స్ డోంట్ జాయిన్ విత్ దోస్ ఊ ప్లాన్ టు కమిట్ మర్డర్ ఆర్ టు డూ అదర్ ఈవిల్ థింగ్స్ పదిహేను వచ్చినాం చూడండి ఫ్యూచర్ వార్నింగ్స్ ఇది మన అంశము మన అంశంపై మన అంశంలో మనం ఇది నేర్చుకున్నాం వార్నింగ్స్ పదిహేను వచ్చినాం చూడండి యూ కెన్ సర్వైవ్ ఇఫ్ యు సే అండ్ డూ వాట్ ఈస్ రైట్ డోంట్ యూజ్ యోర్ పవర్ టు చీట్ ద పోర్ అండ్ డోంట్ యాక్సెప్ట్ బ్రైబ్స్ డోంట్ జాయిన్ విత్ దోస్ హూ ప్లాన్ టు కమిట్ మర్డర్ ఆర్ టు డూ అదర్ ఏవిల్ థింగ్స్ ఇప్పుడు చూడండి ఏ పని మనకు బిల్డింగ్ కట్టిన ఏం పని కానీ లంచాలు బయట సింపుల్ అది పాపంతో కూడిన డబ్బు అది అది ఏమైతే అంటే అక్కడికి ఎక్కడికి వస్తుంది తెలుసా లాస్ట్కి మన ఆరోగ్య స్థితి పరిస్థితి అయి పరిస్థితి తీసుకొస్తుంది అది ఎందుకంటే నువ్వు పాపంతో సంపాదించిన డబ్బు లంచాలు తీసుకుంటూ తీసుకోవద్దని కూడా క్లియర్గా రాసుకుంది వాళ్ళతో చేతులు కలపదని రాసుకుంది నువ్వు ఇచ్చినా తప్పే మరి పనులు కావాలంటే ఒకటే ప్రార్థన నేను కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే సర్టిఫికేట్ బర్త్ అది ఏమంటే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్తే స్కాలర్షిప్ వస్తుంది వాళ్ళ ఇంటికి వచ్చి రాన్ని రాసుకోకపోయినా వాళ్ళకి డబ్బు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది మీరు ఇస్తే ఏం లేకపోతే లేదు సార్ ప్రార్థన ప్రార్థన వల్ల మనకు జవాబు లభ్యం లభిస్తుంది వాళ్ళు డబ్బులు వచ్చి అడిగినా సార్ మీరు వచ్చిరు కాబట్టి రాకపోతే మీరు తీసుకుంటారా వస్తేనే తీసుకుంటారా రాకు రాకుండా తీసుకుంటారు వాళ్ళు వచ్చినా మనకు అప్పుడు అజ్ఞానంలో ఉన్నాం మనం అంటే ఇప్పుడు తెలియని స్థితిలో ఉన్నాం త్వరగా వస్తే పనులకు త్వరగా కావాలని త్వరగా త్వరగా మనం ఎంత అలవాటు పడిపోయినాం ఓపిక అనేది నశించిపోయింది మళ్ళా కాలర్షిప్ రాకపోతే స్కూలు కాలేజీల ఫీజు ఫీజులు కట్టాలి అని భయం అప్పుడు చేసిన తప్పులు ఇప్పుడు కూడా చేయకూడదు ఎందుకంటే ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది కదా ఏది మంచో ఇది చెడో ఎవరితో ఉండాలో ఎవరితో ఉండకూడదో చెడు పనులకు వాళ్ళతో స్నేహం చేస్తే మనకు అవే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అనుకోరు అంతా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు నువ్వు ఒక్కరినివే తెలుగుంది అనుకో నువ్వు ట్రై చేస్తావు కదా ఇంగ్లీష్ మాట్లాడడానికి నేర్చుకొని ట్రై చేస్తావు ఎందుకంటే నీ తెలుగు ఎవరికి అర్థం కాదు తెలుగు భాష అనేది ఎవరు కారకర్థం అది ఇలా రాదనుకోండి నువ్వు కూడా అరే నా భాష అర్థం కాకపోతే నువ్వు కూడా ట్రై చేసావు ఇంగ్ ఇంగ్లీష్ లో మాట్లాడి ట్రై చేస్తావు కొన్ని కొన్ని రోజులకు అది మంచిగా ఫ్లూయెంట్ గా అయిపోతుంది ఇంగ్లీష్ మన ఇంగ్లీష్ అదే మంచి సహాసం ఎప్పుడు మంచిగానే నడుస్తుంది చెడు చెడు చెడు సహసం ఎప్పుడు చెడుగానే నడుస్తుంది కాబట్టి చూడండి పదార వచనం దెన్ యూ విల్ బి సేఫ్ యు విల్ బి సెక్యూర్ యాజ్ ఇఫ్ యూ వేర్ ఇన్ ఇన్ ఏ స్ట్రాంగ్ ఫారెస్టర్స్ యూ విల్ హ్యావ్ ఫుడ్ ఈట్ అండ్ వాటర్ టు డ్రింక్ అంటే దేవుని యొక్క వాక్యం మేము సెలవిస్తుందంటే నువ్వు దేవుని యొక్క ఇవన్నీ పాటించిన తర్వాతకి నువ్వు తినీ తిండి ఆహారము దేవుడు అనుగ్రహిస్తాడు నువ్వు కావాల్సినవన్నీ కేవలం ఒక మాట కేవలం ఒకటే మాట లోబడడం ఒబీడియన్స్ గా ఉండడం దానికి వచ్చిన ఎన్ని కేవలం మనం ఒబీడియన్స్ ఉండడం వల్ల మనకి ఎన్నో బెనిఫిట్స్ ఆత్మీయ జీవితంలో చూసుకున్నట్లయితే మనం దినదినంగా మన బ్రదర్స్ అండ్ సిస్టర్ ఒకరినొకరు వాక్యాలు పని షేర్ చేసుకుంటారు కదా ఇప్పుడు నేను నేర్చుకున్నట్లనే రవి బ్రదరు ఢిల్లీ బ్రదరు పర్షోధర్ బ్రదరు వాళ్ళు చెప్తుంటే మనం నేర్చుకున్నాం మా తల్లి బ్రదర్ వాళ్ళు చెప్తుంటే నేర్చుకున్నాం సిస్టర్ చెప్తుంటే నేర్చుకున్నాం అన్న చెప్తుంటే నేర్చుకున్నాం మనకి ఇవన్నీ ఎక్కడికి ఎక్కడికి తెలుసు ఇప్పుడు నీకు నాకు ఇది సువార్థ అందబడుతుంది అంటే దాని అర్థమేం తెలుసా తెలియని వారికి ఎంతో మంది ఉన్నారు చాఫ్ నాలెడ్జ్ లో ఉన్నారు దేవుని యొక్క సువార్థ హాఫ్ నాలెడ్జ్ లో ఉన్నారు సండే సండే వాళ్ళు వచ్చి వెళ్ళిపోతుంటారు కదా వాళ్ళు వాళ్ళు కూడా అన్యులే ఒకరోజు వన్ డే క్రిస్టియన్స్ వాళ్ళు ఆ చర్చ్లో త్రీ సర్వీస్ త్రీ సర్వీసెస్ ఉంటాయి ఒకటి ఇంగ్లీష్ ఒకటి తెలుగు ఈవినింగ్ తమిళ్ సర్వీస్ ఉంటుంది మొత్తం ఆ సర్వీసెస్ కట్టయితే మిగతా రోజులంతా అంతే వాళ్ళకి ఏం తెలియదు జస్ట్ ప్రేరుకి రావాలా కూర్చోవాలి ప్రేర్ వేసుకోవాలి వెళ్ళిపోవాల కానికో ఇవ్వాలి అది మంచిదా చెడ నిన్ను దినదినము దేవుడు కాపాడుతున్నాడు దీన్ని తిననికి రోజు దినదినం నీకు ఆహారం కావాలి తిననిక నీ శరీరానికి ఏ విధంగా అయితే ఆహారం కావాలో దేవుడి యొక్క కూడా అంతే నిన్ను సెట్రై చేయడానికి కరెక్ట్ గా చేయడానికి లేకుంటే దేని యొక్క ఉగ్రత పనిష్మెంట్ మన మీద వస్తుంది ఈ లోకస్తులంతా ఏం చేసినంటే దేవుడిచ్చినవి కాకుండా అతిగా అతిగా ఆశపాడి వాళ్ళ తెలివితేటలతో మోసపోతుంది వాళ్ళ వాళ్ళ తెలివితేటలతో వాళ్ళే మోసపోతున్నారు అది మంచే చెడ్డ భయంకరమైన రోజులలో ఉన్నప్పుడు మనం దేవుని కాపాడండి లేదా కరోనా టైంలో అయితే దేవుడు హాస్పిటల్ వెళ్ళకుండా చాలా మందిని కాపాడండి అది ఆ రోగాన్ని మనం ఏ విధంగా తగ్గించుకోవాలో మనకు దేవుడు నేర్పించినాడు ఎంతో మంది ఎన్నో లక్షలు పెట్టినా వాళ్ళ ఆరోగ్యం కొనుక్కలేకపోయినారు ఒక్క శవానికి వాళ్ళు ఏడు లక్షలు కట్టినారు సోమార్జ్ గూడె ఫేమస్ హాస్పిటల్ అది ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనం దేవుని యొక్క సువార్థ నువ్వు తప్పు చేసినట్టయితే నేను కూడా తప్పు చేసినట్టయితే మన చుట్ మన సువార్థని మన చుట్టుపక్క వాళ్ళు మన ఇంట్లో వాళ్ళ నుంచే స్టార్ట్ చేసుకోవాలి ఎందుకంటే నా సైడ్ నుంచి కూడా చాలా మంది హిందూస్ ఉన్నారు అన్యులు ఉన్నారు వాళ్ళకి ఒకటే తెలుసు అన్యులు అంటే వాళ్ళు హిందూస్ దేవ్ దేవుని నమ్మి కూడా వాళ్ళ వాళ్ళతో సండే సండే వస్తుందంటే కథం సండే మన ఫంక్షన్స్ వస్తుందంటే కథం వాళ్ళు మద్యం సేవిస్తారు అలాంటి వాళ్ళకు ఏ విధంగా సువార్త అందబడాలి ఇది తప్పా రైటా నువ్వు ఉన్న కర ఉన్న ప్లేస్ రైటా రాంగా నీ చుట్టూ ఉన్నది కరెక్టా రాగా నీ చుట్టూ ఉన్నది చీకటియా వెలుగా ఒక్కసారి ఆ చీకటిలో ఓడిపోతే మనం వెలు మళ్ళా వెలుగురు రానికి చాలా టైం పడుతుంది నిజంగా చాలా టైం అంటే చాలా టైం పడుతుంది ఒక్కసారి మనం మీద వెలుగు వచ్చిందనుకో నీకు ఎదురు ఎదురు లేదు ఆ వెలుగు నీకు చూపు ఉండి నువ్వు ముందు నడిపిస్తుంటది అదే దేవుని యొక్క వెలుగు పరిశుద్ధాత్మ నడిపింపు అంటారు దాన్ని ఐఆమ్ ద వే దేవుడు యొక్క వాకం సెలవిస్తుందిగా నీ పాదలకు దీపమై ఉన్నాడు నీకు ఇప్పుడు మనం చొప్పులేసుకోకుండా నడిస్తే ఏది కూర్చుకుంటుందో ఏది కరుస్తుందో మాకు తెలియదు కదా అదే వెలుగు ఉంటే నువ్వు చూసుకొని నడుస్తావు ఆత్మీయంగా చూసుకున్నట్లయితే ఆ చీకటి కూడా నువ్వు ఎదురించే శక్తి నీ నీలో ఉంటుంది ఇట్లనే సువార్తకెళ్ళేసి ఇంటికి వచ్చేసరికి మీద కూర్చొని ఎవరో గొంతు పిసిగేసుకున్నారు హదా అర్థం అవ్వట్లే నాకు అంత శక్తి లేదు ఏం చేయాలి ఏం అర్థం అవ్వాలేదు వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం ప్రార్థన చేసినప్పుడు ఈ ఇంట్లో శాంతి సంబంధం కలుంగ కాకు అన్నప్పుడు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం ఇక్కడికి కూడా కూడా ప్రార్థన చేసుకోవాలి ఎక్స్పీరియన్ అనుభవంతో చెప్తున్నాను అది ఒకవేళ చేసుకోకుండా ఉన్నట్లయితే మన పరిస్థితి భయంకరంగా ఉండిపోతుంది అసలు నాకు కలలు ఆ రోజు అట్లా శక్తి చెప్తుంది నువ్వు ప్రార్థన చేసుకో అవి ఇంకా రావు నీ దగ్గరికి ఎట్లంటే బాడీ నిద్ర కూడా రావట్లేదు అలాంటి మొత్తం మనం ఏదైనా ఏదైనా పండుగ పట్టుకొని చేయలే ఎట్లా క్రష్ చేస్తాం అట్లా బాడీని క్రష్ చేస్తున్నారు వాళ్ళు ఆ చీకటి ఎంత భయంకరం అంటే నేను ఆ చీకటిని నేను చూసిన నేను ఆ చీకటి ఎంత భయంకరం ఉందంటే అసలు నా వల్ల అవుతుందా కాదా అన్నట్టు ఉండిపోయినా ఉండిపోయాల్సి వచ్చి అంటే అట్లాంటి సిచ్యువేషన్ ఉండిపోయినా నేను చిన్న చిన్నయే పోరాటం పో పోరాటం చేయకపోతే అవన్నీ ఎదుర్కోవాలంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ నువ్వు రైట్ ప్లేస్లు ఉన్నావా రాంగ్ ప్లేస్ లో నువ్వు కరెక్ట్ వాక్యం వింటున్నావా కరెక్ట్ వాక్యం వింటున్నా ఎప్పుడు చర్చిలో కూర్చొని వినడమేనా నేను ఎప్పుడు చెప్పగలుగుతాను నేను నీలాగె ఎప్పుడు తయారు తయారు కావాలి నా మాటలు కూడా వినాలగా అందరు దేవుని యొక్క ఎట్లా సృష్టించిందో అవి బయటికి దేవుడు ఎన్నో ఒక నోటి మాట ద్వారా అన్ని సృష్టించబడింది దేవుడు ఆదం అవలకి ఇచ్చిన ఆజ్ఞ ఈ ప్రపంచాన్ని రూల్ చేయడం అది ఆజ్ఞ నీకుంది నాకుంది కానీ ఇతరులకి ఇట్లాంటి ఇవి తెలియదు దేవుడే నీకే శక్తి నువ్వే రూల్ చేయాలో ప్రపంచాన్ని వాళ్ళకి తెలియదు కాబట్టి మన యొక్క వాక్యము అంశము గాడ్స్ జడ్జ్మెంట్ ఆఫ్ ద వరల్డ్ చూసుకున్నాము ఎవరితో ఉండాలో ఎవరితో ఉండకూడదో దేవుని ఉగ్రత ఏంటిది మంచి ఏదో చేయడదో మాట విని ఏ విధంగా నడుచుకుంటామో ఇవన్నిటి గురించి మనం ఈ వాక్యంలో మనం క్లియర్గా స్పష్టంగా చూసుకున్నాం దేవుని వాక్యం విని మనం నడుచుకున్నట్టయితే నీకు దినదిన ఆహారము ఫుడ్ దేవునికి సిద్ధపరుస్తున్నాడు చూడండి లాస్ట్ వచ్చిన పదహారు వచ్చినప్పుడు చూడండి దెన్ యూ విల్ బి సేఫ్ యు విల్ బి యాజ్ సెక్యూర్ యాజ్ ఇఫ్ యు వేర్ ఇన్ ఏ స్ట్రాంగ్ ఫారెస్టర్స్ యూ విల్ హ్యావ్ ఫుడ్ ఈట్ అండ్ వాటర్ టు డ్రింక్ ఆత్మీయంగా చూసుకున్నట్టయితే దేవుని చెప్పినట్టు నడుచుకుని దేవుని యొక్క ఆజ్ఞలో మనం పాటించే ముందుకెళ్ళినట్టయితే నీకు దినదిన ఆహారము దేవుని నీకు ఆకలి దప్పదు థర్స్ అంటే దాహం దాహం కూడా దాహం కూడా నీకు వేయదు దేవుని యొక్క వాక్యంలో ఆ రుచి తెలిసినట్టయితే ఆ రుచి ఏ విధంగా ఉన్నట్టయితే చాలా మంచిగా ఉంటుంది ఆ రుచి అవును మనం దినదినం తప్పులు చేస్తాం చిన్నయో చిన్న తప్పులు చేస్తున్న పెద్దలు కొన్నిసార్లు పొరపాటు జరుగుతుంటుంది ఆ పొరపాటు జరగడానికి మనకు ప్రార్థన శక్తులు అని చేసుకున్నాం కానీ నెక్స్ట్ టైం కూడా చేసు చేసుకోకుండా ఉండడానికి సిద్ధపడాలి అయ్యో నెక్స్ట్ టైం ఈ తప్పు పని నేను ఇంకా చేయకూడదు ఫ్యూచర్ వార్నింగ్స్ ఎట్లా ఉంటాయంటే భయంకరంగా ఉన్న ఇంకా ఇంతే ఫ్యూచర్ వార్నింగ్స్ ఎట్లా ఉంటాయంటే అసలు మనం ఊహించుకోలేము మొత్తం చీకటి నువ్వు ఎలా దేవుళ్ళు ఎలా వెలగాలంటే ఎప్పుడైతే ఆ సూర్యుడు నీకు బ్రైట్నెస్ కనబడతాడో ఆ విధంగా ఉండ ఆ విధంగా ఉండాలి ఒక్కసారి వెలుగు వచ్చిందనుకో చీకటి మొత్తం తరం వెళ్ళిపోతుంది చీకటి ఇంకా ఉండదు మన చుట్టూ మనని కంబనికి వచ్చినా కానీ అది ఉండకూడదు అది ఉండదు అంత పవర్ఫుల్ గా మనం తయారు కాలేదు రాబోయే చూడండి ఎటు చూసినా కొట్లాటలే చూడండి లోన్లు తీసుకొని పారిపోయిన మనం ష్యూరిటీ ఇచ్చిన మన కోరుకు అన్న మనల్ని పట్టుకుంటారు లోన్ల విషయంలో కాని మనం జాగ్రత్త పడ పడి ఉండాలి మనకు మనం అన్ని మనకు తెలుసు నేర్చుకున్నాం అన్ని మనం అప్పుడే గ్రహించగలాలే ఇది మంచి చెడ్డ నేను చేస్తుంది ఇస్తే మనం మనం మోసం అయితే చూడండి దేశాల మధ్య దేశాలు యుద్ధాలు జరుగుతున్నాయి ఇప్పుడు వార్ జరుగుతుంది ఇజ్రాయెల్ ఇరాక్ ఇరాన్ ఇవన్నీ లేజర్ లేజర్ బాంబ్స్ వేసేసుకున్నారు వాళ్ళు పేల్చుకుంటున్నారు బిల్డింగ్ స్కూల్పోయినాయి మొత్తం అటువంటి సిచ్యువేషన్ ఉన్నాం రేపు నీ దగ్గర ఈ దాకా పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు సేఫ్ సైడ్ లో ఉండాలి దేవుడు నమ్ముకున్నట్లయితే దేవునితో మనం ఉంటాము ఒక రోజున నువ్వు నేను అక్కడే కలుసుకునేది మళ్ళీ మనం కలవకపోవచ్చేమో చెప్పలేం దేవుడు మన ఫ్యూచర్ గోల్స్ ఏ విధంగా డిజైన్ చేసిండో అయితే ఈ వాక్యానికి కన్క్లూజన్ చూసుకుందామో చివరిగా ఒకటి వాక్యం చూసుకొని మనం ముగించుకుందాము శామ్స్ థర్టీ సెవెన్ కీర్తనలు ముప్పై ఏడవ అధ్యాయము ఐదు నుంచి ఆరు శామ్స్ థర్టీ సెవెన్ ఫైవ్ టు సిక్స్ కమిట్ యువర్ వే టు ద లాడ్ ట్రస్ట్ ఇన్ హిమ్ అండ్ ఈ విల్ డూ చూడండి కమిట్ నిర్ణయించుకోవాలి ఈరోజు ఏది నిర్ణయించుకుంటున్నా తీర్మానం అంటాం నిర్ణయించుకోవాలి కమిట్ యువర్ వే టు ద లాడ్ ట్రస్ట్ ఇన్ హిమ్ అండ్ ఈ విల్ డూ దిస్ మనం నమ్మి దేవుణ్ణిలో నడిచినట్టయితే దేవుడు నీకు ఏ విధంగా ఏ విధమైన సహాయపడతాడో మీ నీకు తెలుసు నాకు తెలుసు కానీ ఈ సువార్త నీలో నాలో ఉంటే పనికిరాదు ఇతరులకు అందపడాలి పాస్ ఆన్ కావాలి ఎందుకు మన బ్రదర్స్ ట్రైబల్ ఏరియాలోకి వెళ్తూ వెళ్ళి చెప్తున్నారు చర్చెస్ వెళ్ళి చెప్తున్నారు మన సమయం ఎక్కడ తొక్తే అక్కడ ఎక్కడికి వెళ్ళి చెప్తున్నాం మారాలి ఎందుకంటే చర్చెస్ ఇటు ఇటువంటి విషయాలు చర్చించారు ఎప్పుడు వాళ్ళకి తెలిసినవి వాళ్ళ రాజకీయాలు చర్చలో వాళ్ళు బయట పొలిటికల్ లీడర్స్ కంటే చర్చ్లో పొలిటికల్ లీడర్స్ చాలా డేంజరస్ నేను కల్లారా చూసినా అనమాట చాలా డేంజరస్ ఒక పదవి కోసము వాళ్ళు ఎంత కొట్లాడుకుంటారంటే మన చర్చ్ సిస్టంలో సరిగ్గా లేదు అంత భయంకరంగా ఉన్నాము ఆ చర్చ్ సిస్టమ్ ఇప్పుడు చర్చ్ సిస్టమ్ అంటే అట్లుంది ఒక ఫేమస్ చర్చ్ సికింద్రాబాద్ లో ఒక పదవి కోసం ఒక ట్రెజరర్ పదవి కోసము వాళ్ళు ఎట్లా కొట్లాడుకున్నారంటే నేను కల్లారా చూసినాను నేను ఆ విధంగా చర్చ్ సిస్టమ్ నడిపిస్తుంది వాళ్ళు మన వాళ్ళు మనల్ని నడిపిస్తున్నారు కానీ ఇప్పుడు నీకు ప్రతి ఒక్కటి దేవుడు నీకు ఆజ్ఞ ఇచ్చినాడు నువ్వు నేనే మనం నడిపించాలి ఇతరులని నువ్వు నేనే నిర్ణయించుకోవాలి ఇతరులను ఏ విధంగా నడిపించాలి నీకు నాకు ఆజ్ఞ ఇచ్చిన దేవుడు సమస్తం ఇచ్చిపోయినప్పుడు మనం ఏ విధంగా కాపాడుకోవాలి సమస్తం మళ్ళా రిటర్న్ బ్యాక్ ఏ విధంగా చేసుకోవాలి దాన్ని ఆ శక్తి నీలో ఉన్నప్పుడు నువ్వు గ్రహించగలుగుతావు చూడండి కంక్లూజన్ అన్నా కదా కమిట్ యువర్ వెయిట్ టు ది లాడ్ అండ్ ట్రస్ట్ ట్రస్ట్ ఇన్ హిమ్ ఈ విల్ డూ దిస్ ఈ విల్ మేక్ యువర్ రైచస్నెస్ రివార్డ్ షైన్ లైక్ దిన్ యువర్ విండిఫికేషన్ లైక్ ఏ నూన్ డే సన్ చూడండి వాక్యం ఎట్లా ఉందంటే దేవుడు నిన్ను ఏ విధంగా తీర్చిదిద్దునంటే నువ్వు ఒక వెలుగు లెక్క ఇతరులకు ఉండాలని చెప్తున్నాడు కదా దేవుని యొక్క వాక్యము ఆ విధంగా తీర్చిదిద్దునంట దేవునికి నువ్వు నేను సమర్పించుకుంటే అవును నేను ఒకప్పుడు నేను వాక్యం చెప్పేవాన్ని కాదు సిగ్గుపడేవాణ్ణి తలదించుకునేవాణ్ణి నేనేం చెప్తాను నా మాట ఓరు వింటాను అని నమ్ముతారో నమ్మురో ఒకరోజు జర్జీష్ నగర్ లో వాక్యం చెప్తే అన్న నీ వాక్యం నేను గొప్పగా ఏం చెప్పుకున్నా నీ వాక్యం మాకు క్లియర్గా అర్థమైంది అవున్నా కరెక్టే వాళ్ళు చదువుకోలేరు కదా వాళ్ళకి ఏం తెలియదు మంచి చెడ్డ ఏంది ఒక సిస్టర్ వచ్చి అన్న బ్రదర్ ఇట్లా వేసి ఒక లక్ష రూపాయలు ఇచ్చి వాళ్ళు నాకు రెండు లక్షలు ఇచ్చినట్టు అంటారు బ్రదర్ వాళ్ళకేం తెలుసు చెప్పండి అట్లాంటి విషయాలలో ఏం తెలియదు పైసలు ఇస్తే తీసుకురు కథం ఇలాంటి సిచ్యువేషన్ వాళ్ళని ఏ విధంగా కాపాడాలి దేవుని యొక్క జ్ఞానము నీలో ఉంది అది ఉపయోగించుకోవాలి దేవుని యొక్క మన టాలెంట్స్ ఉపయోగించబడుతున్నాయి కదా ఇతరులకు తెలిసేది నీలో టాలెంట్ ఉందని దీపము తమ్మం పైన ఉంటుంది అదే కింద ఉందంటే వెలుగు అక్కడికే ఆగిపోతుంది అదే వెలుగు తమ్మం మీద ఉంటే అందరికీ కనబడుతుంది మన తలంతులు కూడా కింద కాకుండా పైన పెట్టుకుంటే అందరు చూడగలుగుతారు అందరు కందపడాల వాక్యం అందరు నేర్చుకోవాల వాక్యం నా సీక్రెట్స్ ఉంది అందరు నేర్చుకోవాలి నేను ఎదిగిన నేను నేర్చుకునే గ్రూప్ నుంచి నేను చెప్తుంటా సిస్టర్ బ్రదర్ మాకు ఒక గ్రూప్ ఉంది మాకు ఒక బ్రదర్ ఉన్నారు వాళ్ళు వాళ్ళతో ప్రాధాన్యం చేసుకోండి అని చాలా మందికి నేను చెప్పినాను నేను అవునా బ్రదర్ ఓకే రైట్ కొన్ని అప్పుడప్పుడు వాక్యాలు కూడా వాళ్ళకి షేర్ చేస్తుంటాను నేను వాళ్ళు వింటూ ఉంటారు నిజమే బ్రదర్ మీకు మీకు విషయం తెలుసా మనం వ్యాక్సిన్ తీసుకుని అన్నీ చెప్పిన మనకు తీసుకోద్దాని ఇప్పుడు తీసుకున్న పరిస్థితి ఏం తెలుసా నాకు బెస్ట్ ఫ్రెండే చేతులు కాళ్ళు ఇదివరకు ఎంత యాక్టివ్ ఉండే ప్రోయాక్టివ్ ఉండే కానీ ఇప్పుడు ఏం చేయలేకపోతున్నాడు ఆ టెక్నాలజీకి మైండ్ పనిచేస్తలేదు అనవసరంగా రెండు రెండు ఇంజక్షన్లు తీసేసుకున్నాం బూస్టర్ అని చెప్పి ఇంజక్షన్ మీరు చెప్పినప్పుడు వినలే వద్ని చెప్పిన మాకు అన్న చెప్పినాడు వద్దు తీసుకోదురా బ్రదర్ అంటే వాడు తీసుకుని వినలే జాబ్ కోసం తీసుకున్నాడు నేను జాబ్ వదిలితే పోతపోని అనేసి ఎందుకంటే ఈ ఆజ్ఞ వినడమే కదా దేవుడు ఒకరి చేత చెప్పించే విధానం ఇవన్నీ స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ ఎందుకుంటారు మనకు నేర్పించడానికి కరెక్ట్ డైరెక్షన్ లో నడిపేయడానికి మనం మనం అదే మనమే మనం నేర్చుకోవచ్చు కదా అనుకుంటాం కానీ రాదు కాబట్టి అటువంటి సిచ్యువేషన్ లో మనం ఏ విధంగా నడుచుకోవాలి ఈ వార్నింగ్స్ నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి ఎందుకంటే ప్రపంచం నాశనం అయిపోతుంది ప్రపంచం నాశనం అయితే మనుషులు నాశనం అయిపోతారు మనుషులు నాశనం అయిపోయి ప్రకృతి నాశనం అయిపోతుంది అన్ని అన్ని అన్ని వేస్ట్ అవుతుంది కాబట్టి దేవుడు ఇచ్చిన వాక్యంను మనం విని దినదిన ఆహారంగా మనం తీసుకున్నట్లయితే మన శరీరానికి ఏ విధంగా ఆహారం మనం తీసుకుంటున్నామో ఈ వాక్యం కూడా అవే అవసరం కాబట్టి దేవుని మనం కమిట్మెంట్ కమిట్మెంట్ అంటారు బ్రదర్ నేను కమిట్ చేస్తున్నా ఆవి నీకు నేను చేస్తాను నీకు ఇస్తాను కమిట్మెంట్ నిర్ణయించుకోవాలి తీర్మానం చేసుకోవాలి ఎస్ నీ నిర్ణయం పైన ఆధార ఉంటుంది మంచి చెడు కాబట్టి దేవుడి యొక్క చిన్న వాక్యాన్ని దీవించిన గాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రియన్మా తండ్రి దేవుని పాదం కొందనాలు సుత్తుల స్తోత్రం ఉన్నాయనే సే మరి నీ అనే సే నీ ఆజ్ఞలు పాటి పాటించుకునే విరుద్ధంగా ఉంటే ప్రభు ఏ విధంగా పనిష్మెంట్స్ వస్తాయో నేను వేసేపా వార్నింగ్స్ వస్తాయో ఫ్యూచర్లో ఏ విధంగా ఉంటుందో తండ్రి ప్రభా అన్ని నేర్పించినందుకు నీకు వందనాలు అవును తండ్రి ప్రభా ఏ విధంగా పోరాడాలో ఏ విధంగా గెలవాలో ఇతరుల మీద ఏ విధంగా నేను వేసే శక్తిని పొందుకోవాలో మేము నేనేసే ప్రభా మరి పొందుకున్న తీర్మానం చేసుకున్న మాకు ఏ విధమైన ఆహారం లభించబడుతుందో నువ్వు తెలియపరచినందుకు నీకు వందనాలు ప్రభా ఎంతో ఉన్నారు తండ్రి ప్రభా ఆఫ్ నాలెడ్జ్ క్రిస్టియన్స్ ఎసయ వాళ్ళకి ఇవన్నీ విషయాలు తెలియదు తండ్రి ప్రభా ఓన్లీ నైరేసే ప్రభా చెప్పబడిన వాక్యాలు వాళ్ళు విని వెళ్ళిపోతుంటారు తండ్రి ప్రభా అటువంటి ప్రజల కోసం నేనేసే ప్రభ అలాంటి బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభ మమ్మల్ని తీర్చిదిద్దుతున్నావు తండ్రి ప్రభా మాకు తెలుసు నేనేసే ప్రభా ఇతరులకు సువార్త చెప్తే వాళ్ళు కంపల్సరీగా ప్రభా నీ తట్టు తిరుగుతారు ఎస్ మరి ఇన్ని ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి ప్రభా మా గ్రూప్లో నేనేసే ప్రభా ఆ కృపను నీకు వందనాలు ఎన్నో నేర్చుకున్న తండ్రి ప్రభా బ్రదర్ సిస్టర్స్ నుంచి నేను ఎస్ఐ ప్రభా ఎన్నో నేర్పించిన తండ్రి ప్రభా ఎస్సయ్యా దాన్ని నీకు వందనాలు స్తోత్రం తండ్రి ప్రభా ఎస్య్యా ప్రభా అదేవిధంగా ప్రభా ఈ గ్రూప్ నుండి ప్రతి ఒక్క బిడ్డని దివి దివించండి ఆస్వాదించండి ప్రభా మరి ఇప్పుడు ఈ గ్రూప్ ఆన్లైన్ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి నీకు వందనాలు కుటుంబంలో శాంతిని సమాధానం తెచ్చండి మంచి ఆరోగ్యం మరి మమ్మల్ని చీకటి నుంచి వెలుగులోకి నడిపించినందుకు నీకు వందనాలు కేసా ఏ విధంగా నేను స్నేహితులకు వాక్యం చెప్పాలో ఒక నేర్పించబడింది మేము విధంగా ఏ పనులు ఏ విధంగా చేసుకోవాలో అది మంచి వచ్చే మా చుట్టూ ఏ విధంగా ఉండాల్ ఉండాలో కేసయ్య అంచున ప్రమాదం అయితే అండి నేను ఆ ఎలా కాపాడుకోవాలో మాకు నేర్పించినది నీకు వందనాలు ఏసా మా ట్రావెల్స్ లో మీరు కాపాడుతున్న నీకు వందనాలు ఆఫీస్కి వెళ్తున్న ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్తున్న ఆఫీస్ నుంచి ఇంటి కోసం మమ్మల్ని కాపాడుతున్న నీకు ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్స్ కొరకు నీకు వంద ఈ వాక్యం తేచ మాకు మాట్లాడినందుకు నీకు వందల తండ్రి ప్రభా మేము ఈ దేవు యొక్క ఆజ్ఞలు పాటించకపోతే మేమే నష్టపోతాం తండ్రి ప్రభా అవును తండ్రి నేసపా లాంటివి ఉండకుండా మాకు సాయం తెచ్చేమని కోరుకుంటున్నాం సాయం తెచ్చేయమని ఈ యొక్క వాక్యాన్ని మీ చేకగిస్తూ యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు ప్రభుకి మనందరికీ సదాకాలం విజయం ప్రార్థులకు దేవునికి అందరికి తోడు మీ పేరు బ్రదర్ బ్రదర్ నేను ప్రసాద్ ని బ్రదర్ ప్రైజ్ లాడ్ బాగున్నా బ్రదర్ బాగున్నాం బ్రదర్ ప్రైజ్ లాదర్ మీరందరూ బాగుర్రా దేవుడు అందరం ప్రైజ్